సంకుచిత వర్గ సైద్దాంతికాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి అన్నారు స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ జాతినుద్దేశించి ప్రసంగించారు తమ సరిహద్దుల్లో భారత వ్యతిరేక కార్యకలాపాల వినియోగాన్ని నిరోధించకపోతే పాకిస్థాన్తో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరచబోమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు అరవై ఏడవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా విదేశాల్లోనూ ఘనంగా జరుపుకున్నారు అల్పాదాయ కుటుంబాల గృహ రుణాల కోసం వంద మిలియన్ అమెరికన్ డాలర్ల రుణ ఒప్పందానికి సంబంధించి ప్రపంచ బ్యాంకు భారత ప్రభుత్వంతో ఒప్పందానికి అంగీకరించింది ఈజిప్టులో పదవీచ్యుతుడైన అధ్యకుడు మోర్సి మద్దతుదారులపై జరిపిన దాడుల్లో సుమారు ఐదు వందల ఇరవై ఐదు మంది మృతి చెందారు ఆధునిక ప్రగతిశీల లౌకిక దేశంలో సంకుచిత వర్గ సైద్దాంతికాలకు చోటు లేదని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఈ రోజు స్పష్టం చేశారు అరవై ఏడవ దినోత్సవాన్ని పురస్కరించుకుని చారిత్రాత్మక ఎర్రకోట ప్రాంగణం నుంచి జాతినుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ సహనం మనకు భిన్నంగా ఉండే ఆలోచన ప్రక్రియలను ప్రోత్సహించే విధంగా ప్రబోధించే దేశ సాంప్రదాయాలను పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు సమాజంలోని అన్ని వర్గాలు ప్రజలు కలిసి కలిసికట్టుగా పనిచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు మతం కులం ప్రాంతం భాష ఏమైనప్పటికీ పౌరులందరూ సమాన భాగస్వాములుగా పురోగతి సాధించే భారత నిర్మాణానికి పాటుపడాలని రాజకీయ సుస్టిరత సామాజిక సహజీవనం భద్రత కల్పించే వాతావరణం సృష్టించుకోవాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి చెప్పారు అంతర్గత భద్రతా అంశాన్ని గురించి ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ కొన్ని సంఘటనలు మినహా గత తొమ్మిదేళ్లలో మత సామరస్యం పెల్లు తెలిపారు ఛత్తీస్గఢ్లో మే ఇరవై తేదీన జరిగిన నక్సల్స్ హింసాఖండ ప్రజాస్వామ్యంపై జరిగిన క్రూరమైన దాడిగా ఆయన అభివర్ణించారు అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం నెలకొన్నప్పటికీ ఇటీవల మందగమన పరిస్థితుల్లో కూడా మనం అత్యధిక ఆర్దికాభివృద్ది రేటును సాధించగలమనే విశ్వాసాన్ని డాక్టర్ సింగ్ వ్యక్తం చేశారు గత తొమ్మిదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ సగటున ఏడు పాయింట్ తొమ్మిది శాతం పెరుగుదల సాధించిందని ఇప్పటి వరకు ఏ దశాబ్దంలోనూ ఇంత మేరకు చూడలేదని ఆయన చెప్పారు పాకిస్థాన్ గురించి డాక్టర్ సింగ్ ప్రస్తావిస్తూ తమ భూభాగంలో ఇస్లామాబాద్ భారత వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించని పక్షంలో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడవని స్పష్టం చేశారు నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ దాడులు ఇటీవల భారత జవాన్లపై జరిపిన క్రూరమైన దాడిని ప్రధానమంత్రి ఖండించారు భవిష్యత్లో ఇటువంటి దాడులు జరగకుండా నిరోధించడానికి పాకిస్తాన్ అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు గత తొమ్మిదేళ్లలో యూపీఏ ప్రభుత్వం సాధించిన విజయాలను గురించి ఆయన ప్రస్తావించారు ప్రస్తుత పార్లమెంటు సమాపేశాలలో ఆహార భద్రతా బిల్లు ఆమోదం పొందుతుందన్న ఆశాభావాన్ని ప్రధానమంత్రి వ్యక్తం చేశారు సుమారు ఎనబై కోట్ల మంది ప్రజలు ప్రధానంగా గ్రామీణ జనాభా ఈ బిల్లు ద్వారా ప్రయోజనం పొందుతుందని ఆయన చెప్పారు అరవై ఏడవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశవ్యాప్తంగాను విదేశాలలోని భారత దౌత్య కార్యాలయాల్లోనూ వేడుకలు ఘనంగా జరిగాయి భారతదేశం ఎన్నో కష్టాల కోర్చి సాధించిన స్వాతంత్ర్యాన్ని ప్రజలు పిల్లలు కలిసికట్టుగా గర్వంగా జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకల్లో పాల్గొన్నారు త్రివిధ దళాధిపతులతో కలిసి పెళ్లిన రాష్టపతి ప్రణబ్ ముఖర్జీ కొత్త ఢిల్లీలోని ఇండియా గేటు వద్ద అమర్ జీవన్ జ్యోతి వద్ద పుష్పాంజలి ఘటించారు ఈ తెల్లవారుజామున మహాత్మాగాంధీ సమాధి వద్ద ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ జాతిపితకు నివాళులర్పించారు అనంతరం ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వద్ద డాక్టర్ సింగ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు రాష్ట రాజధానులు పాఠశాలలు ముఖ్యమైన సంస్థల్లో కూడా స్వాతంత్ర్య దినోత్సవ పేడుకలను నిర్వహించారు కొత్త ఢిల్లీలో ఏఐసిసి ప్రధాన కేంద్రంలో కాంగ్రెస్ అధ్యకుగా నోనియాగాంధీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు దేశ రాజధానిలో బిజెపి ప్రధాన కేంద్రంలో పార్టీ అధ్యకుడు రాజ్నాథ్ సింగ్ త్రివర్ణ పతాకాన్ని ఎగురపేశారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నడు కనీ విని ఎరుగని రీతిలో చేపట్టిన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య రాష్ట వ్యాప్తంగా ప్రజలు స్వాతంత్ర్య దినోత్సవ పేడుకలను జరుపుకున్నారు రాష్టంలో సమ్మె కొనసాగుతున్నప్పటికీ వాడవాడలా జరిగిన కార్యక్రమాల్లో ఉద్యోగులు ప్రజాప్రతినిధులు ఉత్పాహంగా పాల్గొన్నారు సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో ఈ ఉదయం జరిగిన అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవవందనం స్వీకరించారు సాయుధ పోలీసులు వివిధ అనుబంధ సైనిక దళాలు విద్యార్దులు నిర్వహించిన కవాతును పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ అభివృద్ది సంక్షేమ పదకాల ఫలాలు పేద ప్రజలకు పారదర్శకంగా చేరాలని అన్నారు ఎస్సీ ఎస్సీ ఉప ప్రణాళికకు చట్టబద్దత కల్పించామని బాలికలకు సాధికారత కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టామని ఆయన చెప్పారు మెదక్ చిత్తూరు జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలో కూడా జాతీయ పెట్టుబడి ఉత్పత్తి కౌన్సిల్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని చెప్పారు రాష్టంలోని అన్ని ప్రాంతాల్లో పెట్టుబడులు ఆకర్షించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు ఆంధ్రప్రదేశ్లోని నల్గొండ జిల్లాలో ఈ ఉదయం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో తెలుగుదేశం పార్టీ ఉపాధ్యకుడు పార్లమెంటు మాజీ సభ్యుడు లాల్జాన్ బాషా మరణించారు హైదరాబాద్కు సుమారు ఎనబై కిలోమీటర్ల దూరంలో నార్కెట్పల్లి వద్ద జాతీయ రహదారిపై ఆయన ప్రయాణిస్తున్న కారు ఒక రోడ్డు డివైడర్ను ఢీకొట్టడంతో తీవ్ర గాయాల పాలైన లాల్జాన్ బాషా అక్కడికక్కడే మృతి చెందారు అల్పాదాయ కుటుంబాలు గృహ రుణాలు పొందేందుకు వంద మిలియన్ అమెరికన్ డాలర్ల రుణానికి సంబంధించి ప్రపంచ బ్యాంకు భారత ప్రభుత్వం ఒక ఒప్పందంపై సంతకాలు చేశాయి ఆర్థిక వ్యవహారాల విభాగం సంయుక్త కార్యదర్శి నిలయ్ మిహాష్ ఎన్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్వీ వర్మ ప్రపంచ బ్యాంకు భారత కార్యకలాపాల సలహాదారు మైకేల్ హానే ఈ ఒప్పందంపై నిన్న న్యూఢిల్లీలో సంతకాలు చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ విడుదల చేసిన ఒక ప్రకటన తెలియజేసింది అల్పాదాయ వర్గాలు గృహాల కొనుగోలు నిర్మాణం ప్రస్తుతం గుడిసెల స్థాయిని గృహాల సాయికి పెంచడం వంటి వాటికి ఈ ప్రాజెక్టు ఆర్థిక సహాయం అందజేస్తుంది నిన్న ఉదయం ముంబాయి డాక్ యార్డులో పేరుడు అనంతరం మునిగిపోయిన జలాంతర్గామి ఐఎన్ఎస్ సింధు రక్షక్ లోపల చిక్కుకుపోయిన పద్దెనిమిది మంది సిబ్బంది జాడ తెలుసుకోవడానికి కృషి జరుగుతోందని రక్షణ మంత్రిత్వ శాఖ ఈ తెలియజేసింది మునిగిపోయిన జలాంతర్గామి ఐఎన్ఎస్ సింధు రక్షకు లోపల ఉన్న పద్దెనిమిది మంది సిబ్బంది కోసం రక్షణ చర్యలు తీవ్రతరం చేసినప్పటికీ వారిలో ఏ ఒక్కరి జాడా ఇంతవరకు తెలియలేదు గల్లంతైన నావికా సిబ్బంది కోసం ఇరవై గంటలు రక్షణ సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు రక్షణ శాఖ సంబంధాల అధికారి జారీ చేసిన తాజా ప్రకటన తెలియజేసింది జలాంతర్గామి నీటితో నిండిపోవడంతో లోపల ఏమీ కనిపించని పరిస్థితి నెలకొందని దీంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడిందని ఆ ప్రకటన పేర్కొంది పాకిస్తాన్ దళాలు ఈ రోజు మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడ్డాయి గత ఐదు రోజులుగా పాక్ దళాలు కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడ్డంతోనే ఉన్నాయి పూంచ్ జిల్లా బాలకోటి ప్రాంతంలోని నియంత్రణ రేఖ వెంబడి ఈ రోజు భారత సైనిక శిబిరాలపై పాకిస్థాన్ దాడులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు సైనిక జవాన్లు ఒక పౌరుడు గాయపడ్డారు ఖైరోలో భద్రతా దళాలు ఇస్లామిక్ నిరసనకారుల శిబిరాలపై నిన్న జరిపిన కాల్పుల్లో ఐదు వందల ఇరవై ఐదు మంది మృతి చెందినట్లు ఈజిప్టు అధికారులు తెలిపారు నిన్న జరిగిన ఈ కాల్పులకు నిరసనగా ఈజిప్టు ముస్లిం బ్రదర్హుడ్ సంస్థ ఖైరోలో ఆల్ ఇమాన్ మసీద్ నుంచి ప్రార్థనల అనంతరం ఈ రోజు ర్యాలీ నిర్వహించింది ఈ ఘటనలో నాలుగు మంది పౌరులు మృతి చెందారని దాదాపు మూడు మంది గాయపడ్డారని ఈజిప్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు మృతి చెందిన వారిలో నలబై మంది పోలీసు సిబ్బంది ఉన్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వారు శాఖ తెలియజేసింది ఈజిప్టులోని పద్నాలుగు గవర్నరేట్స్ లో నెల రోజుల పాటు అత్యవసర పరిస్థితిని రాతిపూట కర్ఫ్యూను విధించారు దేశంలో శాంతి భద్రతల పరిరక్షణకు సైన్యానికి అధికారం అప్పగించారు ఈ సంఘటన నేపథ్యంలో ఈజిప్టుకు ఆర్దిక సహాయం నిలిపివేయాలని డెన్మార్క్ నిర్ణయించింది ఈజిప్టుకు అమెరికా సైనిక సహాయం కొనసాగించాలా వద్దా అని సమీక్షిస్తున్నారు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్కీ మూన్ స్పందిస్తూ అన్ని వర్గాల ప్రజలు శాంతి కోశం కృషి చేయాలని పిలుపునిచ్చారు ఇలా ఉండగా ప్రధానమంత్రి హెజం బెబ్లావి ఈ చర్యను సమర్థిస్తూ దేశ భద్రతకు ఇది తప్పనిసరి అని పేర్కొన్నారు మిగిలిన తమ శిక్షణ కాలాన్ని భారత జైళ్లలో అనుభవించడానికి భారత ఖైదీల చివరి బృందాన్ని శ్రీలంక ఈ రోజు భారత్కు తిరిగి అప్పగించింది రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం అర్హులైన ముప్పై మంది ఖైదీలను తిరిగి పంపే ప్రక్రియ పూర్తయింది సంకుచిత వర్గ సైద్దాంతికాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి అన్నారు అరవై ఏడవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా విదేశాల్లోని భారత దౌత్య కార్యాలయాల్లోనూ ఘనంగా జరుపుకున్నా అల్పాదాయ కుటుంబాల గృహ రుణాల కోసం వంద మిలియన్ అమెరికా డాలర్ల రుణ ఒప్పందానికి సంబంధించి ప్రపంచ బ్యాంకు భారత ప్రభుత్వంతో ఒప్పందానికి అంగీకరించింది ఈజిప్టులో పదవీచ్యుతుడైన అధ్యకుడు మోర్సీ మద్దతుదారులపై జరిపిన కాల్పుల్లో సుమారు ఐదు వందల ఇరవై ఐదు మంది మృతి చెందారు